లో మీ అందరికి ప్రభు కృష్ణ నామంలో శుభవందనాలు అందరికి ప్రైజ్ లాడ్ అలాగే దేవునికి కూడా హృదయపూర్వక వందనాలు పరిశుద్ధరావు సరే సిస్టర్ ప్రార్థన చేస్తున్నాను ప్రార్థనతో మనం ఆన్లైన్ చేసుకుంటుంది పరిశుద్ధు అనే తండ్రి ప్రేమాకానికి రము కృపగ కలిగిన మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు ఆలోచన రాజులకు రాజు ప్రభులకు ప్రభువు తండ్రి మీకు స్తోత్రాలు యుగ సజీవుడవు స్తోత్రాలు తండ్రి మీకే కృతజ్ఞతలు చూపులు చెల్లిస్తూ తండ్రి గడిచిన కాలం అంతా ప్రభు కాచి కాపాడుతూ వచ్చినందుకై వందనాలు తండ్రి ఇంతవరకు సజీవంగా ఉంచినందుకే స్తోత్రాలు దినంతా కూడా ప్రభు మీ కృపను అనుగ్రహించింది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం సాయంత్రకాల సమయంలో మళ్ళీ నేను సర్వీస్ కి మిత్రమై తండ్రి నీ పాదాలు చెంతకు సహాయపడండి కృప చూపించండి కనికరించండి నా ప్రభు వారధనంతటిని మీ నామానికి భయంకరంగా జరిగించండి పాటల ద్వారా ప్రభావ మీరు మహిం పొందండి నేను వాక్యం ద్వారా ప్రభావ మీరు మాతో మాట్లాడండి నిలబడుతున్న మీద అవసరాలను మీ సిలు మీ ఆత్మతో నింపండి నేను ఆత్మీయ జీవితాన్ని కావాల్సిన మాటలు మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో మరుపెడుతున్నా నేను ఇక్కడ చేసే ప్రతి విజ్ఞాపనకు ప్రభు మీరే జవాబు అనుగ్రహించండి నేను ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నా అతన్ని సమయంలో వచ్చిన వారందనాలు ఇంకా రావాల్సిన వారిని ప్రభ మీరే త్వరపెట్టి నడిపించండి ఎటువంటి కనెక్టివిటీ ఇష్యూస్ లేకుండా తొలగించండి ప్రభావ దృష్టిని కార్యాలు అయిపరచండి మీ సన్నిధులుండే సంతోషాన్ని సమాధానాన్ని నా ప్రవ్వ మాకు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం గొప్ప దేవానికి వంద నాలుగు స్తోత్రాలైనా మీరే ప్రవ్వా ఈ మీటింగ్ అంతటికీ ఆధిపత్యం వహించి మహిం మీ చేతులకు అప్పగించుకుంటే క్రీస్తు పరిషుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి మీరు పాట పాడండి ప్రైజ్ లాట్ సార్ దేవుని సృష్టి మన జీవితాలని ప్రభుకు సమర్పించుకుందని తిరిగి నా ప్రాణ ప్రియుడా యేసుజ అర్పింతును నా హృదయార్పణ విరిగి నలింగీ నా ఆత్మతును ఆరాధనతో సత్యముగా నా ప్రియుడా యేసు రాజా అర్పిన్ూ నా హృదయార్పణ అద్భుత కరుడా ఆలోచనా ఆశ్చర్య సా ప్రభువా అద్భుత కరుడా ఆలోచనా ఆశ్చర్య సామానా ప్రభువా బలవంతుడా బహు ప్రియుడా మనోహరుడ మహిమ రాజా స్దన్ బలవంతుడా బహు ప్రియుడా మనోహరుడ మహిమ రాజా నా ప్రాణ ప్రియుడా ఏ సురాజ అర్పింతును నా హృదయార్పణ గర్భమునా పుట్టిన బిండను కరుణించకా తల్లి మరచునా గర్భమునా పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మర na marchina gani ne vennadu maruva vu viduvu edabayabu karuna raja marchina gani ne vennadu maruva vu viduvu edabayabu karuna raja నా ప్రాణ ప్రియుడా సురాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా సురాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానములు నాలో నెరవేర చించీ నాకి చీతివే వాదనలు నాళ నెరవేరన్ విము చించీ నాకి చీతివే పాడేదము ప్రహర్షితును హల్లే హల్లే అల్లే పాడేదము హర్షితును హేలు హల్లే అల్లే నా ప్రాణప్రియుడా అర్పింతూనా హృదయార్పణ నా ప్రాణప్రియుడా అర్పింతూనా హృదయార్పణ విరిగి నలి గినా ఆత్మాను హృదయా పూర్వాక ఆరాధనా సత్యముగా విరిగి నల్లి గినా ఆత్మా తోను హృదయా ప్రాణ ప్రియుడా ఏసుజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా ఏ రాజా అర్పితు నా హృదయార్పణ ప్రిజ్లాడ్స్టర్ అందరికీ థ్యాంక్ యూ అన్న ప్రెజ్లాడ్ మన మధ్యలో మాధురి సిస్టర్ మనకు వాక్యం అందిస్తుంది ప్రెజ్లాడ్ సిస్టర్ మాదర్ సిస్టర్ గారు అందరికీ ప్రేజ్ దలాంటి మా ప్రభువుని రక్షకుడిని సేకరిస్తున్నాము మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాం వాకిళ్ళకి ఇలా చిన్న చేసుకుందాం పరిశుద్ధ్ర పరిశుద్ధ ప్రేమ నమ్మకం జీవితంలో దేవజతినిసే ప్రభావ మీకు వేలాది కోట్ల అస్థుతులు వస్తారు ప్రభా యోగ్యత మమ్మల్ని సజ్జుడు ఎక్కువ నుంచి ఆరాధించి కురిపించినందుకే మీకు వందనలు ఇస్తే ప్రభా ఇగో తండ్రి ఎక్కడైనా మీ నామాన్ని కూడా ఉంటారు ఎక్కడ మీరు ఉంటారు నా ప్రభా ఇగో తను మీరు సంచరిస్తున్నందుకు మీకు వందనాలు ఇస్తే ప్రభా ఇదిగో పాట ద్వారా మీ నామాన్ని మహింపరచుకునేందుకే వందనలు ఇస్తే ప్రభా వాక్యదంలోకి వెళ్తున్న ప్రభావ వాక్యం మాత్రం మాట్లాడిన ప్రభా ఇదిగో తన్ని బలపరిచిన మా జీవితాలకు కావాల్సిన విధంగా ప్రభా ఇదిగో మేమే విధంగా ప్రభావ దిల్లాల ప్రభావం చూపించండి ప్రభుల్లో లోపాలు చూపించండి ప్రభావ ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభా ఇదిగో తండో ప్రభా సరిదిద్దుకోవాలి ప్రభా ఇదిగో తండ్రి ఏ వక్రం ప్రభా వాక్యం వినిపోయే వరకు కాకుండా వాక్యం వినే వాక్యాశారంగా జీవించే జీవితం మా అందరిగత వేసు ప్రభా ఇదిగో తండో ప్రభా మా జీవితాలు భయంకరంగా ఉండే సహాయం లేచండిసే ప్రభా అంతేకానిక ప్రభా ఇదిగోతండి వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రవించండి వాళ్ళందరికీ వినగల చోలు హృదయం దయచిన ప్రభా ఇదిగోతండి హృదయం నుండి ఎన్నో పనులతోటి అలసిపోయి ఉంటారు ప్రభా వాళ్ళందరికీ అలసటను తీసి పారిన ప్రభా రిష్ట్రీంచండి ప్రభా రాణ బిడ్డలు కానీ త్వరబెట్టి నడిపించిన ప్రభా ప్రతి ఒక్కరు వినకల్ చోలు దయచండి ఎసు ప్రభా ఇదిగోతండి ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడిన ప్రభా ఇదిగోతండి వాక్యం చెప్తున్నా ప్రభా నన్ను మీ సిలు చోట్ల మరుగుపరుచుకునే ప్రభా మీ ఆత్మ నడిపింపు దయచండి మీ యొక్క నన్ను వాడుకోమని ప్రభా ఇదిగోతండి ఆది నుండి అంత మీరే తోడుండమని యశు క్రిస్తున్నాము అడిగి పడుకున్నాం ప్రీతండి అమ్మే అందరికీ ప్రజలు ఈతనులు డెబ్బై ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన చూద్దాం అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏ మాత్రం రేపు కొనక కోపము అనుచుకునివాడు ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు తన ఉగ్రతను ఏ మాత్రము రేపు కొనక పలుమార్లు కోపం అణుచుకున్నవాడు ఇక్కడ దేవుడు అంట కోపను అణచుకుంటుండంట ఆయన ఉగ్రతను ఏ మాత్రం రేపు కొనక అంటే ఎన్నో సార్లు కోపాన్ని ఏం చేసుకుంటుండు ఆయనకైనా అణుచుకుంటున్నాడు కోపాన్ని అణుచుకుంటుండంటే పళ్ళుమార్లు అంటే ఎన్నో సార్లు అణుచుకుంటా వస్తుండో ఒకసారి రెండు సార్లు కాదు ఎన్నో సార్లు ఎందుకు అణుచుకుంటుండు మనం చేసిన పాపాలను బట్టి ఆయనకి కోపం వస్తుంది ఆ కోపం ద్వారా ఏమొస్తుంది ఉగ్రత వస్తుంది దాన్ని ఏం చేసుకుంటుండు ఆయన అణుచుకుంటుండ కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది దేవుడు త్వరగా కోపపడు ఆయన ఏం చేసుకుంటుండు అణుచుకుంటుండు మనకి టైం ఇస్తా ఉన్నాడు సమయాన్ని ఇస్తున్నాడు అంతేకాకుండా ఆయన ఎవరి ఉగ్రతను త్వరగా చూపించడానికి ఇష్టపడట్లేదు చూపించట్లేదు అణుచుకుంటున్నాడు అంతే అంతేకాకుండా ఎన్నో సార్లు తప్పు చేస్తా ఎన్నో సార్లు దేవుడికి అవిధేత దేవుడి వాక్యానికి దేవుడు ఆజ్ఞలకి విరుద్ధంగా పనిచే పనిచేస్తా దేవుడికి అవిదేతగా జీవించినా కానీ ఆయనకి మనము ఎన్నో అవకాశాలు ఇచ్చింది ఈ రోజు మనం ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశ తప్పిపోతా ఉన్నాం అవునా లేదా అయినా కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చినా లేదా అదే కోపం అప్పటికప్పుడు చూపిస్తే మనం తట్టుకోగలుగుతామా ఏముండదు అంత స్మాష్ అయిపోతుంది దేవుడు నేనుస్తున్నాడు ఆయన అణుచుకుంటున్నాడు మనం ఆయన ఎంత అవిధేతగా జీవించినా దేవుడి యొక్క కృపను మనం నిరద్ధక చేస్తున్నాం రోజు దేవుడు చేయొద్దని పనులు మనం చేస్తున్నాం లేదా ఎన్నో చెప్పిండు చేస్తున్నాం దేవుడు ఎంతో ఇది చేయొద్దు ఇది ఇది దేవుడికి ఇష్టం లేని పని మనం తెలిసినా ఏం చేస్తాం అది చేస్తాం ఇప్పుడు మన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే చెప్తాం చెప్తాం చెప్తాం కొడతాం కొన్నిసార్లు అయితే అంత ఓపిక గానే ఉండదు కొట్టేస్తాం కదా ఎందుకు ఒకసారి చెప్తే రెండు సార్లు చెప్తాం మూడోసార్లు చేస్తాం కొడతాం నీకు ఎన్నిసార్లు చెప్నా అర్థం కావట్లేదని కానీ పలుమార్లు మనం ఎన్నిసార్లు ఎన్నోసార్లు తప్పులు చేస్తుంటాం కదా ఎన్నోసార్లు దేవుడు యొక్క కృపను ఏం చేస్తున్నాం అర్రే దేవుడు ఏం చేయట్లేదులే అని చెప్పి మనము మన ఇష్టాంశాలను జీవిస్తూ ఉండుంటాం దేవుడు కోపాన్ని ఎన్నిసార్లు రేపు ఉంటాం కానీ ఆయన ఏం చేస్తున్నంట ఆయన కోపాన్ని ఏం చేస్తుండ అణుచుకుంటుండంట దేవుడు ఆయన కృపని ఆయన యొక్క చూపిస్తానే ఉన్నాడు అంత ఓల్చుకునే దేవుడు ఆయన దేవుడు కొన్ని సందర్భాల కోప మనం చూస్తాం మొదటగా నిర్గమ్మ కారణం మనకు అందరికీ తెలిసిందే ఇది ముప్పై రెండో అధ్యాయం ఇక్కడ మనకు తెలుసు మోసే ముప్పై రెండో అధ్యాయం చూసినట్టే మోసే కొండ మీదకి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తే కింద ఏం చేస్తాడు ప్రజలు వాళ్ళకి ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటారు మోసే పైకి వెళ్ళి ఒకట వచ్చినవండి చూద్దాము మోసే కొండ దిగకుండా తడువు ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోనత కూడి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోస అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి వీళ్ళు ఏం చేస్తున్న మోస దేవుడితో దేవుడితో దేవుడు ఆజ్ఞలు తీసుకోవడానికి వెళ్ళిండు వెళ్తే వీళ్ళు ఏం చేస్తున్నారు ఓపీ పట్లాకి ఏం చేస్తారు మమ్మల్ని తీసుకొచ్చిన ఆ మోస ఉండడం చనిపోయిండు మాకు తెలవదు కానీ మాకు ఒక దేవుడిని తయారు చేయని చెప్పాల్సి వచ్చిండ్రు అందుకు అహరాను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులు ఉన్న బంగారు పోగులు తీసిన ఆ యుద్ధకు తేండా వారితో చెప్పగా ఇదంతా మనకు తెలుసు ఆయన ఏం చేస్తాడో బంగారం కరిగిచ్చి ఒక దూడగా తయారు చేస్తాడు వాళ్ళు చేస్తారు పదిహేడు పదిహేడు వచ్చిన చూద్దాం ఆ ప్రజలు పెద్ద కేకలు వేచి ఉండగా యహోష్ ఆ ధ్వని పాలంలో అని మోషిత అతడు అది జయధ్వనం జయధ్వని కాదు అపజ్వయ కాదు సంగీత నాకు వినపడుచున్నదని నేను వాళ్ళు ఏం చేస్తున్నారంట వాళ్ళు ఇంకా ఏం చేసిండ్రు ఒక దూడం తయారు చేసుకున్నారు దూడం తయారు చేసుకుంటే మమ్మల్ని అక్కడ నుండి ఈజప్ట్ని తీసుకొచ్చింది ఇదే ఈ దేవుడే అని ఆ ఏం చేస్తుండ్రు ఐగుప్తుండి తీసుకొచ్చింది ఈ దేవుడే అని చెప్పి దూడకి ఏం చేస్తున్నారు వాళ్ళు మంచిగా పాటలు పాడుతున్నారు మంచి డాన్స్లు వేస్తున్నారు తింటుండ్రు తాగుతుండరు అంతా మంచిగా ఇప్పుడు ఎలా చెప్పాలంటే మనం బయట ఎట్టా చేస్తారో ఊరేగింపులు ఎలా చేస్తారో అలాగే మంచిగా చేస్తున్నారు కేకలు వేసుకుంటా ఇది చేస్తా ఆ ధ్వని హోష అంటుండు ఆ ప్రజలు పెద్ద కేకలు వేచుండహోషని పాలంలో యుద్ధ ధ్వని అని మోస తా అతడు అది జ్వయదని కాదు అప్పజ ధ్వని కాదు సంగీత ధ్వని నాకు వినపడుచున్నదా అది యుద్ధంకి సంబంధించింది కాదు అలాగని అపజంది కాదు అదేంటిది సంగీత ధ్వని నాకు వినపడుచుందన్న పంతొమ్మిది అతడు పాలను సమీపించగా దూడను వారు నాటుమాడుచుండెను అందుకు మోసే కోపం ఇంకేం చేసిండు వచ్చిండు చూసిండు మోసే కోపము మండెను అతడు కొండ దిగునకు తన చేతుల్లో ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు ఒక విగ్రహాన్ని తయారు చేసుకునేసరికి కోపం దేవుడు కోప మేరకు మనం అదే అధ్యాయము ఇరవై ఎనిమిది చూస్తే ఆ దినం ప్రజలలో ఇంచు మించు మంది కూలిరి దేవునికి విగ్రహారధం చేస్తే ఎంత కోపమో ఇక్కడ కనపడుతుంది ఇంచుమించు ఒకరోజే ఏమైంది మూడు మంది కూలిపోయారు ఎంత భయంకరమైన విషయం కదా అందరూ ఒక చోట ఉండేవాళ్ళు మూడు వేల మంది ఫ్యామిలీలో చనిపోయిందంటే ఎంత అసలు ఆ ఏడుపు ఆ ఎంత భయంకరంగా ఉంటుంది దేవుడు ఉగ్రత ఎలా ఉంది దేవుడు వాళ్ళకి చెప్పలేదా చెప్పాడు నిర్గుమకాండ ఇరవై అర్థంలో వాళ్ళకి ఇచ్చిండ్రు కదా ఆజ్ఞలు నువ్వు వేరొక దేవుండి వేటిని చూసుకో పైన ఆకర్షం కింద భూమి మీద భూమి కింద నీటి కింద కానీ వేటిని విగ్రహం చేసుకోవద్దని చెప్పాడు కానీ వీళ్ళు ఏం విగ్రహం చేసుకున్నారు వాటిని పూజిస్తుండ్రు ఆరాధిస్తుండ్రు ఇదే అంటుండ్రు మా దేవుడు వాళ్ళు పడిన శ్రమంలో నుండి దేవుడు తీసుకొస్తే వాళ్ళు ఓపి పట్లకి ఏం చేస్తున్నారు ఒక దూడం చేసుకున్నారు వాళ్ళ చేతితో నిర్మించుకున్న దాన్ని అదే దేవుడు ఇదే యహో దేవుడు చెప్పి ఏం చేస్తుండ్రు ఆరాధిస్తుండ్రు కాబట్టి ఏమైంది ఒక్క దినాన మూడు మంది కూలిపోయారు ఎంత మహారోదన ఒక కుటుంబంలో ఒక మనిషి చనిపోతే ఎంత రోధిస్తా ఉంటారు మొన్న బస్సు అది చూస్తే యూట్యూబ్ లో అంత వస్తుండ్రు వాళ్ళు ఫ్యామిలీలో ఎంత ఏడుస్తుండ్రు ఫ్యామిలీలో ఒక నలుగురు చనిపోయింది ఒకే ఫ్యామిలీలో అంట చంటి బిడ్డలు హస్బెండ్ వైఫ్ వాళ్ళు బంధువులు ఎట్టా ఏడుస్తుండ్రు నలుగురు ఇక్కడ మూడు మంది అంత దేవుడు ఉగ్రత వచ్చిందంటే విగ్రహారాధన దేవుడి విషయంలో ఎంత అసహ్యమైనది మనం అనుకోవచ్చు ఈ రోజు విగ్రహారధన అంటే మనం ఎవరు బొమ్మలు గొలవట్లేదు కదా మొమ్మల్ని చేసుకోవట్లేదు కదా అని చెప్పి ఇది పాతనే కదా పాత నిబంధనలు అలా చేసుకోండి ఈరోజు కొత్త నిబంధనలు అంత ఆత్మీయంగా కదా ఇంట్లో బొమ్మలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు హృదయంలో ఉంటాయి కదా హృదయంలో ఉంటే విగ్రహారాధనే కదా దేవుడి ప్లేస్ లో నువ్వు ముందు ఏది తీసుకొచ్చి పెడతావో అది విగ్రహారాధనే దేవుడికి రావాల్సిన మహిమ అందికుండా వేటి ముందు పెట్టుకుంటావు అది విగ్రహారాధనే కదా మొత్త పదో అధ్యాయం మొత్త పదో అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన తండ్రి తల్లి నేను నా ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమార్ అయినా కుమార్తె నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఇక్కడ ఏంటంట తల్లినైనా తండ్రి అయినా మనుషుల్ని ప్రేమించేవాళ్ళు మనుషులు ప్రేమించే ఉన్నారా దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తారంట లేకపోతే రాయడు కదా దేవుడు వాళ్ళు నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్న నాకు పాత్రుడు కాదని దేవుడి కంటే ముందు ఏటిని ప్రేమిస్తుండ్రు ఏటిని ప్రేమించిన అది విగ్రహమే తల్లిని ప్రేమించిన తల్లిని ప్రేమించిన భార్యనైనా భర్తనైనా ఎవరినైనా బిడ్డలనైనా ఎవరినైనా నువ్వు సంపాదించే ధనాన్నైనా కానీ వేటినైనా నువ్వు ముందు దేవుడి కంటే ముందు ఏది పెట్టుకున్న అది నీకు విగ్రహమే ఈరోజు నిద్ర లేచి నుండి నిద్రపోయేదాకా మనం వేటి నువ్వు పెట్టుకుని ముందు నేను కానీ దేవుడికి ఇస్తున్నాము సమయం లేకుంటే ఫోన్లు చూసుకుంటున్నావా ఫోన్లు నీ దేవుడు ఎవరు ఫోనే విగ్రహం కదా కానీ ఏంది మనం పూజ ఒక విగ్రహం ఒక షేప్ చేసుకొని పెట్టుకుంటాను అదే విగ్రహం అనుకుంటాం నువ్వు ముందు దేవుడిని పెట్టుకోవట్లేదంటే దేవుడికి నువ్వు థ్యాంక్ యూ గా అని చెప్పుకోకుండా ఫోన్ లో వాట్సాప్ లో చూసుకుంటా యూట్యూబ్ చూసుకుంటా ఏం వచ్చినాయి ఏ మెసేజ్లు వచ్చాయని చెప్పి నువ్వు ఫస్ట్ సమయాన్ని ఫోన్కి ఇస్తుంటే ఏమున్నట్టు విగ్రహం ఫోనే కాబట్టి దేవునికంటే ఏదైనా ముందు ఈరోజు దేవుడు సన్నిధానం కావాలంటే పనికి వెళ్తాం డబ్బులు కావాలంటావు అంటే సిరికి దేవుడికి ఇద్దరికి యజమానులుగా ఉండలేరు కదా దేవుడు ముందు పెడుతున్నావు త్యాగపూర్తమైన జీవితం ఎక్కడుంది దేవుడిని వెంబడిస్తే అవన్నీ మనం వెంబడిస్తే మన వాక్యం చెప్తుంది కదా ఇప్పుడు డబ్బు వెంబట పోతా ఉంటే ఏం చేస్తుంది రెక్కలు వచ్చి ఎగరిపోతుంది అని వాక్యం ఉంది ఈరోజు మనుషుల కంటే ముందు దేని పెట్టుకుంటున్నావు ఈ డబ్బున ధనాన్నా సమయాన్న సమయం దేనికోసం వెచ్చిస్తున్నావు ఈ సమయం అంతా వేస్ట్ చేసుకుంటే ఎలా కాబట్టి మనం వేటిని ముందు పెట్టుకున్నా అది ఏంటిది మనకి విగ్రహం దేవుడి ప్లేస్ ఏది పెట్టుకున్నా కానీ కాబట్టి అవేంటి కంటికి కనిపించట విగ్రహాలు కంటికి కనిపినాయి ఏంటి పాపం డబ్బు మన ఫోన్లు వాడకం అంతేకాకుండా ఇంక ఏదైనా స్వార్థం అహంకారం ఇవన్నీ ఏంటి ఒక విగ్రహాలే కనిపించిన విగ్రహాలు అలాంటి ఏమున్నా కానీ బహుభయంకరం అక్కడ ఏమైంది ఒక్క దినాను మూడు మంది చనిపోయినారు వేటిని ప్రేమిస్తే దేవుని ముందు వేటిని పెట్టుకున్నారు వాళ్ళు విగ్రహాన్ని చేసుకున్నారు కాబట్టి ఆ రోజు ఏమైంది మూడు మంది చనిపోయినారు ఈ రోజు ఏమైంది ఒకవేళ దేవుడి మనల్ని ఏం చేయట్లేదేమో ఏం చేయట్లేదు దేవుడు కృపామాయుడు ప్రేమాయుడు అనుకుంటున్నాం కానీ ఉగ్రత దినాన ఆయన యొక్క నిజ ఆయన యొక్క తీర్పు మనం తప్పించుకోలేము దేవుడు ఓర్చుకుంటూ అంచుకుంటూ ఉన్నాడేమో సమయం అనిస్తా మనకి మారిద్ది హెచ్చరిస్తా ఉన్నా ఉంటాడేమో ఎన్నోసార్లు హృదయం గద్దిస్తా ఉంటది వాక్యం జరుగుతుంటే వాక్యం ద్వారా మాట్లాడతా ఇతరుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడేమో ఇనపతి ఏమైంది ఉగ్రత ఖచ్చితంగా వచ్చిద్ది హెచ్చరించకుండా దేవుడు ఎప్పుడు శిక్షించడు ఎన్నో హెచ్చరికలు ఇచ్చి ఉంటాడు ఎన్నో పెడసేమని పెట్టుంటామేమో కానీ ఆయన ఉగ్రత అయితే బహు భయంకరంగా ఉంటది ఒక్క దినాను మూడు వేల మంది చనిపోయినారు కాబట్టి మనలో ఏ విగ్రహము ఉండకూడదు దేవుని కంటే ముందు వేటిని పెట్టకూడదు పెట్టినప్పుడు ఏమవుతుంది ఆయన ఉగ్రత భయంకరంగా ఉంటది అంతేకాకుండా రెండవది సంఖ్యాకాండం సంఖ్యాకాండం ఇరవై ఐదు ఇరవై ఐదు చూసినట్టయితే ఇరవై ఐదు ఒకటి నుండి తొమ్మిది నుండి చూస్తే ఇక్కడ ఏం చేస్తారంటే నేను చదవట్లేదు మొత్తం మీకు చెప్తున్నా అక్కడ మోయబ స్త్రీలతో ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తారు పాపం చేస్తారు ఆ పాపము వ్యభిచారం నీది కాని స్త్రీతో పురుషుతో ఏ చేసినా కానీ ఏంటిది వ్యభిచారం అక్కడ వ్యభిచారం చేశారు వ్యభిచారం చేసినందుకు తొమ్మిది వచనం చూద్దాము సమాజంలో లేచి ఈట చేత పట్టుకొని పడక చోటికి ఆ వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయల్ని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడుచును అప్పుడు ఇజ్రాయల్లో నుండి తెగులు నిలిచిపోయిను ఇరవై నాలుగు వేల మంది ఆ తెగుల చేత చనిపోయారు వ్యభిచారం ఏం చేస్తుంది దేవుడు అక్కడ తెగులు పంపించండు ఇరవై మంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఇరవై మంది అంటే వ్యభిచారం దేవుడి దృష్టిలో ఎంత పాపం బహు భయంకరమైంది కదా అది పాత నిబంధనలు శరీరం ద్వారా చేస్తే అది పాపం కానీ కొత్త నిబంధనలు మనకు దేవుడు ఏంది కనులతో చేసినా కానీ హృదయంలో పాపం చేసినట్టే మోహపు చూపు అది భయంకరమైన పాపం హృదయంలో తరించినా కానీ అది పాపం ఆ వ్యభిచారం వల్ల ఏమైంది ఇరవై నాలుగు వేల మంది తెగుళ్ళకు గురయంరు కాబట్టి మనలో వ్యభిచారమైన ఆలోచనలు ఎవరిలో ఏమైనా ఉన్నా తీసి అవి ఏమైతే దేవుడి యొక్క ఉగ్రత గురై తెగుళ్ళు వస్తాయి అంటే రోగాలు వస్తాయి రోగాలు కలుగు చెప్తుంది ఇరవై మంది రోగాలు వచ్చినాయి తెగుళ్ళు విగ్రధన అంత భయంకరమైంది సారీ వ్యభిచారం అంత భయంకరమైంది ఈ మనసుని హృదయాన్ని ఎట్ట ఉంచుకోవాలి పవిత్రంగా ఉంచుకోవాలి ఒకసారి చూస్తే తప్పు తప్పేమి ఉండదు ఓరక మామూలు మనం చూస్తున్నాం కాబట్టి అది ఏమి ఉండదు పదే పదే హృదయంలో తలుచుకుంటా దాన్నే తలుచుకుంటా ఉంటా అది ఏమవుతుంది పాపం అనుకోకుండా చూస్తే ఏమి ఒక మనిషిని కానీ పదే పదే చూస్తా పదే పదే హృదయంలో తలచుకుంటా ఉంటే ఏంటిదంట పాపం అంట ఆ పాపం ఏంటిది అప్పుడే హృదయంలో ఏం చేసినట్టు వ్యభిచారం చేసినట్టు వ్యభిచారం వల్ల కానీ దేవుని దేవుని యొక్క ఉగ్రత వస్తుంది రోగాలు కానీ వస్తాయి అని రాసి పచ్చి తోల శ్రీవస్ పత్రిక కావు నా ఐదో మూడు అధ్యాయం ఐదో కావు నా భూమి మీద ఉన్న మీ అవయమాను అనగా జారతను అపవిత్రతను కామరతను దురాశను విగ్రహ ధనాపేక్షను చంపివేయడి వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును వీటిని చేయాలి చంపివేయాలి ఏదైనా ఆలోచన పట్టిన ఏం చేయాలి చంపివేయాలి వాటిని అధిగమించడానికి దేవుడు సహాయం కోరాలి కానీ వాటితో పాలు పనుగొనకూడదు వాటిని చంపివేయాలి లేకుంటే అవి ఏం చేస్తాయి దేవుని ఉగ్రతకు గురి చేస్తాయి కాబట్టి అటువంటి చెడు ఆలోచన చెడు తలంపులు మనలో ఉండకూడదని వ్యాఖ్య చెప్తుంది మొదటిది ఏంది విగ్రహారధన రెండోది వ్యభిచారం మూడోది దొంగతను యహోశివ యహోశివ ఏడు ఒకటి షపిత్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఏడో అధ్యాయం చూద్దాము ఇక్కడ ఆకరణ అనవతను శపితమైన దాని విషయంలో ఇజ్రాయెల్ తిరుగుబాటు చేసి అట్లానుగా యూధా గోత్రంలో జరాహు ముని మనవడును జబ్ది మనవడును కర్ణి కుమారుడు అయిన ఆకాను శితం చేయబడి దానిలో కొంత తీసుకొని కనుక యహో ఇష్టాల మీద కోప్పగించను అక్కడ ఏం దేవుడు మీరు వెళ్ళే దేశంలో మీ అది అక్కడ ఏం ముట్టబాకండి ఎందుకంటే అది శపింపబడింది తీసుకుంటే ఏమవుతుంది ఆ శాప మీ మీదకి వస్తుంది ఆ ఉగ్రత ఆ కోపం మీదకి వస్తుంది అని చెప్పడు దేవుడు ముందుగానే చెప్పిండు కానీ ఇక్కడ ఏం ఆకాను శింప శపితం చేయబడిన దానిలో కొంత తీసుకొని కనుక యహోవ ఇస్రాయల్ మీద కోపించను అతను తీసుకో అతను తీసుకున్న దానికి ఇస్రాయల్ అందరి మీద కోపం వచ్చిందా లేదా వాళ్ళు యుద్ధానికి వెళ్తారు యుద్ధంలో ఓడిపోతారు దేవుడు ఏదైతే వద్దా అని చెప్పిండో పనిచేస్తుండే ఆయన దేవుడు దాన్ని ముట్టొద్దు చెప్పిండు కానీ ఏం చేసిండు ఈయన ముట్టిండు తెచ్చుకున్నాడు దాచిపెట్టిండు ఫలితంగా ఏమైంది యుద్ధంలో ఓడిపోయారు అంతేకాకుండా కొంతమంది ఇస్రాయల్ చనిపోయిండ్రు అంతేకాకుండా తన కుటుంబం అంతా ఒక నిమిషం అటు కుటుంబం రాడత పట్టి చంపేస్తారు మనం చూసి ముందు వచ్చడం చూస్తే ముందుకు పోతే కాబట్టి దొంగతనం అనేది ఎలా ఉంటుంది అది కుటుంబానికి మొత్తానికి శాపం తీసుకొస్తుంది అవునా లేదా ఆకారం చేసిన శాపం వల్ల ఇస్రాయల్లో కొంతమంది చనిపోయి వృద్ధానికి వెళ్ళి అంతేకాకుండా ఏమైంది అదంతా అతని వల్ల ఏం చేసి అతని కుటుంబం అంతా ఉగ్రతకు లోనైంది షపింపబడింది కాబట్టి దొంగతనం అనేది కానీ దేవుడి దృష్టిలో ఎలాంటిది పాపం నీది కానీ వస్తువు ఏది ముట్టుకోవడానికి వీళ్ళేది ఏదైనా అవసరం ఉందా అడగడం ఇస్తే తీసుకోవడం లేకుండా వదిలేయడం అంతేగాని దొంగతనం చేయకూడదని చెప్తుంది దొంగతనం వల్ల ఏమైంది ఆ కుటుంబం అంతా ప్రాణాలు పోయినాయి కాబట్టి మనదిగానే వస్తువు ఏది మనం ముట్టుకోకూడదు మనం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కనిపించినా కానీ అది ఇతరులకు ఇచ్చాలి ఇది నీది కాదు కదా కానప్పుడు పక్కన వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ ఏదో పడింది ఇది తీసుకోండి అండి అక్కడ ఎవరు లేకపోయినా కానీ అక్కడ ఎవరొకరికి ఇచ్చేసి అది శపం చెప్ప అది పక్కన వాడిది మనం ఏదైనా తీసుకొచ్చుకొని అది ఏమవుతుంది చెప్పింపబడదని మనం తెచ్చుకుంటే ఏమైతే మనకు ఆ శాపం వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి దొంగిలించకూడదు ఆజ్ఞల్లో మనకు దొంగతనంగానే ఉంది కదా దొంగిలించకూడదు అని ఇప్పరుగోది దేవుడు వద్దన్నదాన్ని దొంగతనం చేసిండు తీసుకొచ్చుకోండి రహస్యంగా ఎవరు తెలియదు అనుకోండి కానీ దేవుడు చూసినా లేదా కాళ్ళతో కొట్టరు అది ఒక రక్తం కూడితోనే సమానం కదా నీ కాని ఒక పక్కడ పక్కన చమడ చిన్న ఇచ్చిండు సంపా ఇచ్చింది తీసుకొచ్చుకుంటే వాడు రక్తం నువ్వు తీసుకున్నట్టే కదా వాడు రక్తం తిన్నట్టే కదా రక్త కూడా కదా అది అటు తింటే ఏమవుతుంది ఆ కుటుంబం అంతా చెప్పింపబడింది కాబట్టి ఇతరుల సొమ్ము మనము తాకూడదు జాగ్రత్తగా ఉండాలి మనం ఏ విషయంలో దొంగలుగా ఉండకూడదు మనం ప్రతి ఒక్క విషయంలో నీతిగా నిజాయితీగా ఉండాలి ఆయన బిడ్లు కానీ బలపడుతున్న మనము ఇస్రాయెల్ అని ఆ రోజు వాళ్ళు ఇస్రాయెల్ ఈ రోజు మనము ఇస్రాయెల్ ఎందుకు ఏసు నమ్ముకున్నాం కాబట్టి దేవుడు నెరగన వాళ్ళు ఎలా ఏం చేసినా వాళ్ళకి ఇది అవుతుంది ఎందుకంటే వాళ్ళకి దేవుడి గురించి తెలియదు ఆయన ఆజ్ఞ గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుబాట అవుతుంది చెల్లుబాటంటే పాపాన్ని దేవుడు క్షమించడు కానీ వాళ్ళకి తెలియదు దేవుడు క్షమించగలుగుతాడు కానీ మనం తెలిసి తెలిసి చేస్తే ఏం చేస్తాడు దేవుడు క్షమించడు వాళ్ళకి సత్యమైన దేవుడు తెలియదు మనకు తెలుసు దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చిండు ఇది చేయొద్దు ఇది చెయ్యి ఏది చేయాలి ఏది చదవకూడదు అని చెప్పి దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చిండు జ్ఞానాన్ని ఇచ్చిండు కాబట్టి మనం ఎక్కడైనా కానీ మనం ఏటిని దొంగిలించకూడదు ఈరోజు మనం ఒక పనికి వెళ్ళినా కానీ సమయాన్ని కిల్ చేయకూడదు ఎంతమంది సమయాన్ని కిల్ చేస్తారు యజమానులు ఉన్నప్పుడు ఒక విధంగా యజమానులు లేని లేనప్పుడు ఒక విధంగా మనకి ఎంతైనా ఇవ్వని మనం ఆ జీతాన్ని ఒప్పుకొని వెళ్ళినాం కదా దానికి అనుగుణంగా మనం పని చేయాలి మనం సమయాన్ని దొంగిలించకూడదు ఏదైనా కానీ వస్తువును కానీ సమయాన్ని కానీ దేనైనా దొంగిలించకూడదు మనము నీతి నిజాయితీగా ఉండాలి ఆయన మన గురించి సాక్ష్యం చెప్పాలి ఆ యజమానుడు మనం మంచిగా చేస్తే వాళ్ళే అన్ని గమనిస్తూ ఉంటారు కదా మన పై అధికారులు అన్ని గమనిస్తూ ఉంటారు వీళ్ళు మంచిగా చేస్తుండ్రు వీళ్ళు మంచి టైం మెయింటైన్ చేస్తుండ్రు మంచి వర్క్ చేస్తుండే వాళ్ళే ప్రమోషన్ ఇస్తారు మనం అడగాల్సిన అవసరం లేదు కదా మన చేతి మనకి తెచ్చి కదా అదే సమయాన్ని దొంగిలిస్తా సమయాన్ని వ్యర్థంగా చేస్తా మనం అతను ఇచ్చే జీతానికి మనము దాన్ని తగ్గట్టు మనం పనిచేయకుండా ఉంటే దొంగిలించడమో కాదా అది ఒక దొంగిలించడమే కాబట్టి సమయాన్ని మనం ఏం చేయాలి సరిగ్గా వాడాలి ఏ విషయంలో మనం దొంగగా ఉండకూడదు దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండాలి మనం దొంగిల్లి ఆ మీద శాపం వచ్చింది అందరు రా కొట్టబడి చంపబడ్డారు వాళ్ళు కాబట్టి మనము సమయాన్ని దొంగిలించకూడదు వేటిని మనది కానుస్తూ మనము ముట్టుకోకూడదు జాగ్రత్తగా ఉండాలి ఇవి మనము ఉన్నప్పుడే దేవునికి ఇష్టానుసారంగా ఉంటాం లేకుంటే ఏమవుతుంది ఆయన ఉగ్రత అంట పైకి వస్తుంది ఆయన ఉగ్రత వచ్చినా లేదా కోపం వాళ్ళ మీదకి రోజు క్రిస్టియన్స్ పిలు పిల్లబడుతున్న మనలో ఇవన్నీ ఉండకూడదు నాలుగోది ఎఫ్ఎస్సీ ఎఫ్ఎస్ రాసిన పిల్లలు నాలుగో ఎఫ్ఎస్సీ నాలుగు ఇరవై అపవాది చో చోటు దొంగిళ్ళ వాడి మీద దొంగిల్లక అక్ర వాళ్ళ వానికి పంచి పెట్టడం నిమిత్తం తన చేతితో మంచి పను చేయొచ్చు కష్టపడవాలేను ఏం చేయాలంట దొంగిల్లే ఇంకా ఆపేయాలంట ఆపేసి ఏమంటుండడు ఇక మీదట దొంగిల్ దొంగిళ్ళక అక్కరగల వాడికి పంచి వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడే వాళ్ళను దొంగిళ్ళకూడదు వేటిని కష్టపడాలి కాబట్టి మనం మన కాంది ఏదైనాగా మనము అకౌంటబుల్ గా ఉండాలి జవాబుదారినగా ఉండాలి మనం దొంగల్లాగా ఉండకూడదని చెప్తుంది నాలుగోది సంఖ్యాకాండం ముప్పై సంక్యాకాండ ముప్పై ఐదో అధ్యాయం ముప్పై మూడవ వచనం మీ రెండు దేశమును అపవిత్రపరచకూడదు నరహత్య దేశమును నరహత్య దేశమును అపవిత్రపరచును కద కదా దేశంలో చిందించిన రక్తం నిమిత్తం చింది చిందించిన వాళ్ళ రక్తం ప్రాయ ప్రాయచిత్తం కలుగను కానీ మరి దేశం కలగదు ఏం చేయాలంట మనం ఉండే ఇక్కడ ఏముంటుంది మళ్ళీ మీ రెండు దేశమును అపవిత్రపరచకూడదు అంటే నరహత్య ఇక్కడ ఏమంటుంది ఎవరు ఎవరైతే చంపుతారో ఆ చంపిన వాడి రక్తం మళ్ళీ దాని మీద ఉడిగితేనే ఏమైంది పవిత్ర పరచబడిద్ది లేకుంటే ఆ దేశం అదే కదా వాక్యం ఉంది మీ రెండు దేశం అప నరహత్య దేశంలో అపవిత్రపరచును కదా దేశంలో చిందించిన రక్త నిమిత్తం చిందించిన వాళ్ళ రక్తం వల్లనే ప్రాచితం కలుగును కానీ మరి దేని వలన కలుగుదంట కాబట్టి నరహత్య కానీ దేవుడి దృష్టిలో బహు భయంకరమైనది ఇది పాతని బదల్లో ఫిజికల్ గా చంపుతాయి కొత్తని బదంలో కొద్ది మొదలు ఎలా ఉంటుంది తన సహోదరుణ్ణి ఒకటి యోహాను మూడు పదిహేనుల ఒకటి యోహాను మూడు పదిహేను తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ఏ నర హంతకుడిని మీరు ఎరుగుదరు ఏంటంట తన సహోదరుని ద్వేషించేవాడు కానీ నరహంతకుడు అంట ఏ నరహంతకుడిని ఎందును మీరు ఎరుగుదరు నిత్య జీవం స్థానం ఉండదు ద్వేషించే ఎందుకంత ద్వేషం ఏదైనా ఉంటే మాట్లాడాలి కానీ ద్వేషం ఎంత చూపిస్తారు ఎదుట వాళ్ళని నాశనం అయిపోవాలని కోరుకుంటారు నాశనం అయిపోతే కడుపులో ఎన్నో కపటంతో ఉంటారు కడుపులో ఒకటి ఉంటుంది పైకి ఏమో మాట్లాడుతుంటారు వేషధారకులు ఎంత భయంకరంగా ఉంటారు సహోదరులని చెప్తారు బయటికేమో మంచిగా నవ్వుతూ ఉంటారు మంచిగా దేవుడి భక్తులు ఉంటారు లోపల ఎట్టా ఉంటుంది కపటం ఎంత కోపం ఎంత ద్వేషం అది దేవుడి దృష్టిలో నరహత్య అంట సహోదరుడు కష్టపడుతుంటే వాడు సాయం చేయరు చేయిపోలేంది వాడు ఇంకా అవ్వాలిట్టాగా వాడు చేసిన దానికి అని చెప్పు కోరుకుంటారు అది కరెక్టా కాదు కదా వాడు ఎలాంటి మనం దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి దేవుని కొదలేయాలి ప్రార్థించుకుంటే ఆయన పని కదా ఒకవేళ మనం ఏందేం చేసినా దేవుడు చూసుకుంటాడు దేవుడు వదిలి ఆయన చూసుకుంటాడు మనం ఎవరు తీర్పు తెచ్చడానికి మనం ఆయన ఒక మాట అంటే మనం రెండు మాట్లాడటము చెల్లు చెల్లి అయిపోద్ది అది దేవుడు కోపం దేవుడు చూసుకుంటే ఎంత భయంకరంగా ఉంటుంది పగది తీర్చుకుంటా మన పని కాదు అది ఆయన పని కాబట్టి తన సహోదాన్ని ద్వేషించి వాడు కానీ ఏంటంట నరహంతుడు అంట నరహంతుడికి నిత్య జీవం ఉండదు దేవుడు ఒకరితో ఉండి మనకు తెలిసింది ఒక చదువు ఆది అధ్యాయం చూస్తే ఇక్కడ ఇద్దరు అర్పించడానికి వెళ్ళిండ్రు ఇద్దరు అర్పణలు తీసుకోబోయిండ్రు కానీ ఒకరి స్వీకరించారు దేవుడు ఇంకొకరి స్వీకరించలేదు ఇక్కడ ఏముంటుంది కాల్గోచనంలో చదువుదాము హేబెల్ మూడవచ్చు కొంతకాలమైన తర్వాత కయ్యూని పంట పనులు కొంత ఏహోకు అర్పణగా తెచ్చిను హేబెల్ కూడా తన మందల తొలుచు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని కొన్ని తెచ్చాను యహో హేబెల్ తన అర్పణను లక్ష్య దేవుడు హేబెల్ అర్పణ లక్ష్య పెట్టను కయ్యూను అర్పణ లక్ష్య కాబట్టి కయ్యూన్ మిక్కిలి కోపం వచ్చి అతడు ముఖం చిన్న బుచ్చు కొనగా నీకు కోపమేలా ముఖం చిన్న బుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపం పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచగలుగును నీవు దాన్ని ఏలుదువు ఏందంట మంచి పనులు చేస్తే తలెత్తుకొని తిరుగుతాం అవమానమే కదా పాపం ఎక్కడో ఉండదు బయట పొంచుకొని ఈ రోజు దేవుడు సన్నిధిలో ఉన్నాము మంచిగా పా మంచిగా మంచిగా ఉన్నావు బయటకుపోతే ఉంది అపవాద ఎత్తుకోపోద్దు లాక్కోద్ది ఈడ్చుకోబోద్ది కపటంతో అంటే కపటం దేవుడికి ఇష్టం లేని ఇక్కడ మనం చదువుకుంట పోతే కయ్యూను తన తమ్ముడిని చంపేస్తాడు చంపేస్తే ఏమవుతుడు దేశ దిమ్మరయిండు దేశ దిమ్మరుగా ఉన్నాడు మొదటి సంతానం ఎలా ఉండాలి కానీ ఏమైండు దేశ దిమ్మరుగా కాబట్టి నరహత్య ఎంత భయంకరమైంది దేశ దిమ్మర్తనం ఊరు పేరు లేకుండా పోయింది మొదటి హత్య చేసిండు ఫస్ట్ క్రిమినల్ ముద్ద పడింది ఫస్ట్ క్రిమినల్ కాబట్టి నరహత్య దేవుడి దృష్టిలో బహు భయంకరమైంది సహోదరిని ద్వేషించాం ఈ రోజు మనం ఫిజికల్ క ఎంతో మందిని చంపుకోవచ్చు మాటలతో ఎంతమందిని చంపు ఉంటాం మాటల ద్వారా పనుల ద్వారా ఎన్నిసార్లు చంపుకుంటాం ఒక్కొక్క మనిషిని ఫిజికల్ కత్తి పొడవాల్సిన అవసరం లేదు నోటి మాటలు కాదు నోటి మాటల ద్వారా ఎంతమందిని చనిపోంటాం ఎన్నిసార్లు చనిపోంటాం కాబట్టి నరహత్య దేవుడికి అంగీకారం లేదు దేశ జమరైండు కాబట్టి ఇవన్నీ ఏంటి దేవుడు ఉగ్రతను కాబట్టి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఎన్నో వచనం పిరికి వారు అవిశ్వాసంలో అసహ్యములు నరహంతకులను వ్యభిచారలు మాంత్రికులను విగ్రహాంతికులను అబద్ధికులందరూ అగ్నిగాంధకంలో మండు గుండంలో పాలు పొందదురు వీళ్ళందరూ ఏమవుతారు నరకాన్ని పోయేటోళ్ళు ఎన్ని చేసేవాళ్ళు ఏం చేస్తారంట నరకానికి వెళ్ళేటోళ్ళు కాబట్టి దేవుడు నరకానికి కాదు మనల్ని సృష్టించింది ఆయన ఉగ్రతను ఎంత భయంకరంగా ఉంటుంది ఒక దినాన మూడు మంది ఒక దినాన ఇరవై నాలుగు వేల ఒకరు చేసిన పాపానికి ఆ ఇస్రాయలందరి మీద శాపం వచ్చింది ఇద్దరు వాళ్ళు కొంతమంది చనిపోయిండ్రు ఆ కుటుంబ సభ్యులందరూ పోగొట్టుకుండ్రు తరహత్య చేసి తన దేశ ఒక పేరు లేకుండా పోయింది కాబట్టి ఇవన్నీ ఎన్ని అనర్థాలు తీసుకొస్తున్నాయి కాబట్టి మనము దేవుడు ఉగ్రత లేపేవారుగా ఉండకూడదు ఆయన మనుషుల్ని ఎంతో కృప చూపిస్తా ఉన్నాడు ఎన్నో విషయాల్లో ఎన్ని మనలో లేవా పరిశీలించుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటే ఉంటది కదా కానీ అవి ఉండకూడదు ఎందుకంటే ఆయన పరిశుద్ధులు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి ఇవన్నీ ఏంటి అపరిశుద్ధం ఇవన్నీ ఎట్ట ఉంటే కంపు కొడతామంటే కంపు దగ్గర ఉండగలుగుతారు దేవుడు ఎవరు ఎందుకు మనం ఉండగలుగుతామా ఉండలేము కాబట్టి అపరిశుద్ధమైనవి ఏమి మనలో ఉండకూడదు ఒప్పుకొని విడిచిపెట్టాలి రోజు మనం ఏటినైతే దేవుని ప్లేస్ లో ముందు పెడుతున్నాము అవన్నీ తీసేయాలి దేవునికి అంగీకారంగా మనం జీవించాలి దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చిండు వాటి సారంగా మనం జీవించే వారిగా ఉండాలి కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాము పరిశుద్ర ప్రేమ నమ్మక జీవగల దేవ జీవాధిపతి నేతలు ప్రభా మీకు వేలాది కోట్ల సుతుల సూత్రాలు ప్రభావ వాక్యందరూ మాతో మాట్లాడడానికి వందనాలు ప్రభావ ఎన్నో విషయంలో ప్రభా మేము విగ్రహాలు ఫిజికల్ గా చేయకపోవచ్చు ప్రభా మా హృదయాల్లో ఎన్నో విగ్రహాలు పెట్టుకొని ఉన్నాం ప్రభా ఎన్నోసార్లు మిమ్మల్ని మీ కోపం రేపు ఉంటాం ప్రభా కానీ ప్రభు మాకు కృపణ చూపుతా ప్రభా మాకు అవకాశం ఇస్తా ఉన్నారు ప్రభా ఇదిగోతుంది ఏసో ప్రభా ఎంతో మంది ప్రభావ విచారాలు కొట్టమిట్లాడుతున్నారు ప్రభావ ఆ సైతాన్ని బయటకు తీసుకురండి వేసో ప్రభా లోకపాష లోక తలంపులు తీసి పారండి వేసు ప్రభా ఇగవుతుంది అంతగానే కాదు ప్రభా ఇదిగోతుంది ఏసో ప్రభా క్షపితమైన దాన్ని వద్దన్న దాన్ని ముట్టుకొని ప్రభా తెచ్చుకొని ప్రభా కంపబడి కుటుంబం అంతా నాచనం అయిపోయి ప్రభా ఎవరిని శాపం వెళ్ళడానికి వీళ్ళు ప్రభా ఒకవేళ తెలుసు తప్పులు చేసి క్షమించండి ఏ సుప్రభ ఇదిగో తండ్రి నరహత్య ప్రభ ఇగో తండ్రి ద్వేషించుంటే ఎంతమంది మీద కోపం ద్వేషం పెట్టుకుని ప్రభా ఇదిగో తండ్రి ఏ సూప్రభ మాలో ఉంటే తీసి పారేయండి ప్రభా మేము క్షమిస్తున్నాం తండ్రి మా పాపాలు క్షమించే దేవుడు మీరు ప్రభా ఇదిగోతండి వాళ్ళు మా ఎందు చేసిన అతిక్రమం మేము క్షమిస్తున్నాం ప్రభా వాళ్ళు మీరు క్షమించండి వేసు ప్రభ ఇదిగో తండ్రి వేసో ప్రభ మేము ఎన్నో సార్లు ఇవన్నీ ప్రభా మా హృదయంలో పెట్టుకున్న ప్రభా మీ కోపం రేపుతో ఉన్న ప్రభా మీ యొక్క ఉగ్రత ప్రభావ మా మీద చూపించుకున్న ప్రభా ఎన్నో సార్లు ప్రభా అణుచుకుంటా ఉన్నారు మీకు వందనాలు వేసో మీరు చూపిస్తున్నారు ప్రేమలకై వందనాలు ప్రభా ఇగో తండ్రి వేసో ప్రభ ఇదిగో తండ్రి ఇంకా నుండి ప్రభా మీ కోపం రేపకుండా మీకు ఇష్టానుసారంగా జీవించే జీవితాన్ని మాకు దయచేయండి వేసు ప్రభా మీకు అంగీకరమైన జీవితం మీరు జీవించాలి ప్రభా మేమేం నష్టపోకూడదు ప్రభా ఇప్పటికీ ఎంతో నష్టపోయి ఉంటారేమో ప్రభా ఇకండి ఇంకా నష్టపోవడానికి వీల్లేదు ప్రభా ఇకండి మీరు సహాయం తెచ్చండి మీ కృప చూపించండి ప్రభా బలహీనులకి ప్రభా బలాన్ని ఇచ్చే దేవుడు ప్రభా ఇదిగోతండి ఎక్కడ పడిపోతున్నారు ప్రభా వాళ్ళకి ప్రభ చూపించండి ఒప్పుకొని విడిచిపెట్టారు ప్రభా ఆ పాపాన్ని అధిగమించే శక్తిని వాళ్ళకి దయచేయం చేస్తూ ప్రభా ఇగో తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి వేస్తూ ప్రభా ఇగోతండి వేసు ప్రభా వచ్చిన ప్రతి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు మీకు వందాల వేసో ప్రభా ఎవరైతే అనారోగ్యం పోతున్నారో వాళ్ళందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ముట్టండి స్వస్థపర్చండి వేసో ప్రభా ఆ కదోడ శరీరంలో మీరు పొందిన గాయల దోశ వస్తుంది ప్రభా నీ గాయపడ్డ అస్తంతో ముట్టండి తాకండి సంపూర్ణహీనత చేయండి ప్రభా ఇదిగోతండి వేసు క్రిస్తు నామలు ప్రభా మీ వాకును పంపి బాగు చేయండి ప్రభా ఎందుకంటే మీ వాకులో జీవం ఉంది ప్రభా ఇదిగోతండి ఆ జీవాన్ని ప్రభా వాళ్ళ శరీరంలో దయచండి వేసో ప్రభా ఇదిగోతండి వేసో ప్రభా మొన్ను మిమ్మల్ని స్తుంచలేదు ప్రభా ఇదిగోతండి వాళ్ళ శరీరంలో ఉన్నప్పుడు మిమ్మల్ని గ్రహించి ప్రభా మిమ్మల్ని నుంచి ఆరాధించాలి ప్రభు మీ యొక్క సాక్షులుగా ఉండాలి ప్రభు అటువంటి కృపను దయచండిసే ప్రభ యుగత వేసు ప్రభ వాళ్ళు ఎవరికి ఏ అర్సతులు ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ప్రభా వాళ్ళ హృదయ మంచిన వాళ్ళకు ప్రతి ఒక్క అవసరాలు తీర్చిన ప్రభా ప్రతి ఒక్కరు ఎవరైతే వేదన బాధ ఉండిపోతున్న ప్రభ వాళ్ళు వేదన బాధలు తీసి పారిన మీ సమాధానం వాళ్ళ గృహాలకు దయచేసి ప్రభావ వాళ్ళ హృదయాలు దయచేసి ప్రభావ ఇగో తండ్రిని మీ శాసనలు పెట్టుకునే ప్రభా ఈ రాత్రి కలిసా ప్రతి ఒక్కరికి మంచి నిధులు దయచండి ప్రభావ తెల్లలేసి మిమ్మల్ని స్థితించి ఆరాధించక్రపుడు మాకు అందరికి అనుగ్రహించమని ఏ శుక్రీస్తు నామ్ములు అడిగి పెట్టుకుంటున్నాం ప్రీతండి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ అందరి పేజీలో మన ప్రభే మన ప్రభే ప్రభు కృపా ఎల్లప్పుడు సదాకాలం ప్రతి కుటుంబంకు మళ్ళీ కేపీఎం కుటుంబంకు మళ్ళా డ్యూటీ పిల్లలకు సదాకాలం దేవుని కృపా తోడు కాక అమీన్